చేయని బాడవ్వడు తేరి చిల్లర దోషాలు ఏయడజీవుల జాడలు ఈశ్వర కల్పితమే దేవుని నమ్మిన ఎట్టి దేహియట ఆతనికి ఇవలనంతటి పాపమేమి శేసును భావించి అన్ని నేరాలు పరిహరించునతడే ఆవటించు సూర్యునికి అంధకారమెదురా పూజింపించుకునేవాడు భువన రక్షకుడట తేజముతో దురితాలు తెంచగలేడా రాజు చేసిన ఏనా ఆజ్ఞ రాజు కంటే నెక్కుడా ఓజతో వజ్రాయుధానకు ఓపునా పర్వతాలు చేతనాత్మకుడట శ్రీవెంకటేశ్వరుడు జాతి లేని జీవునికి స్వతంత్రమేది తాతరపు జన్మానకు కార్యకారణమేది ఏతున గరుడనికి ఎదురా పాములు